वयोग अभी सुखा इंदा बैंक मेनेजर गश्न इंदो मोटमोद प्रश्न सैन चाला अभिवृद्धि साधि शक्तिवंत दूरदर्शन सहाय तो ఏ గ్రహం ఎక్కడ ఉందో ఖచ్చితంగా తేల్చుకోవచ్చు అయినప్పటికీ వివిధ పంచాంగముల్లో ఇచ్చే సమాచారం ఒకే విధంగా ఉండడం లేదు దీనికి కారణం ఏమిటి ఏ పంచాంగాన్ని సామాన్య మానవుడు అనుసరించాలి అని ఒక ప్రశ్న మొట్టమొదటి మంచి కఠినమైన ప్రశ్న వేశారు అయితే ఈ పంచాంగ రచన అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం దీని సమాధానం కూడా చాలా కష్టమైనటువంటి సమాధానం ఎందువల్లంటే ఏదైనా ఒక వస్తువు నడుస్తోంది తిరుగుతోంది దానికి ఒక వేగం ఉంది అంటే దాని ఎందు వ్యత్యాసం కూడా తప్పకుండా ఉంటుంది ఒక రైలు నడుస్తోంది అంటే దాని వేగానికి హెచ్చు దగ్గులు ఉంటాయి ఒకడు సైకిల్ దొక్కుతున్నాడు అంటే దానికి కూడా హెచ్చు దగ్గులు ఉంటాయి ఒక బండి నడుస్తుంది అంటే దేనికైనా సరే ఏ వస్తువుకైనా వేగం ఉంది మనం ఒప్పుకుంటే దానికి హెచ్చు దగ్గులు ఉంటాయనేది సత్యం అదే మాదిరిగా గ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నాయి అంటే పరస్పర శక్తి వలన ఒకదానికి ఒకదానికి ఉండేటటువంటి ఆకర్షణ వలన ఒకనాడు ఉండేటటువంటి గతి మరింకో రోజునాడు ఉండకపోవచ్చు ఒకనాడు ఉండేటటువంటి వేగం ఇంకో రోజునాడు ఉండకపోవచ్చు అంతే వాడు ప్రాచీనలు ఏమన్నారంటే తతివశాన్నిత్యం యథా దృక్తుల్యత అంగ్రహా త్రయాచిత ప్రవక్ష్యామి స్ఫుటీకరణమాదరాత సూర్య సిద్ధాంతంలో మహానుభావుడు సూర్యుడు ఒక మాట చెప్పాడు తద్ద్గతివశాతు నిత్యం యథాదృక్తుల్యత గ్రహ ప్రయాంతి గ్రహములన్నీ కూడా ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి వాటికి గతులు ఉన్నాయి ఆయా గతులు ఏ రోజుల్లో ఎలా ఉన్నాయో అనుదినాన్ని మీరు బాగా ఆలోచించుకొని చూసుకుని సత్తద్గతివశాతు నిత్యం ప్రతి నిత్యము నువ్వు పరిశీలన చేసుకో నిత్యము వేడే గతుంది రేపే గతుంది ఎల్లుండే గతుంది అని అలా వెరిఫై చేసుకుంటూ ఉండమన్నాడు యథా దృక్తుల్యత దృక్తుల్యతగా ఉండేటట్టుగా ఎలాగ సరిపోతాయో మనం కంటితో చూస్తే అది సరిపడేటట్టుగా ఉండాలి కంటితో చూడడం అంటే సామాన్య మానవుడి యొక్క దృష్టికి స్పష్టమైనటువంటి వస్తువు మనకి కనిపించకపోవచ్చు దానికోసమే వెనకటి కాలాల్లోనే యంత్రాదుని వాటిని వాళ్ళు కనిపెట్టుకున్నారు యంత్ర సహాయం చేదిన వాళ్ళు కూడా పరీక్ష చేశారు వాళ్ళు కూడా అతి సూక్ష్మాది వీళ్ళు చెప్పలేనంత సూక్ష్మాది సూక్ష్మ విషయాలు చెప్పారు వాళ్ళు ఇంకా చెప్పలేరువాడ అంత అత్యద్భుతములైన విషయాలు చెప్పారు శుక్రుడు రవి గాఢాస్తమయంలో ఉండి అంటే గాఢాస్తమయంలో అంటే అప్పయటి సరాసరిగా సూర్యుల్లో వాడు అంతర్లీనం అయిపోయినట్టే అసలు గ్రహం ఉందనే విషయం కూడా మనకి రాదు అలాంటి స్థితిలో ఉండగా కూడా శుక్రుడిని చూడడానికి ఒకడు గ్లాస్ తయారు చేశాడు సిద్ధాంత సార్వభౌమము అనే పుస్తకం రాసినటువంటి మరీచి అన్నవాడు ఆ గ్లాసు ఇలా ఉంది అని రాశాడు ఈ వేళ వీళ్ళు ఏమిటి చెప్తారు ఆ ఇదంతా ఏదో గ్యాస్ అతిశోక్తి అంటారు ఆ ప్రొసీజర్ కూడా తెలియదు కాబట్టి మనకి తెలియకపోతే అది తప్పుని మనం అనడానికి వీలు లేదు కదా ఆనాడు కూడా లేకపోతే గ్రహణాలు ఎలా కట్టగలిగారు ఈ గ్రహం భూమి నుంచి దూరంలో ఉందని ఎలా చెప్పగలిగాడు అంచేత ఉన్నటువంటి జ్ఞానాన్ని వీళ్ళు మన దగ్గరించి వీళ్ళు మన మీదకి ఎక్కారు జయసింహ మహారాజా ఉత్తర దేశంలో అబ్జర్వేటరీ కట్టారు అప్పటికే యూరోప్ కంట్రీస్లో టెలిస్కోప్ వచ్చింది టెలిస్కోప్ వస్తే మహారాజుని అడిగారు టెలిస్కోపులు వచ్చేసే కదుటయ్యా టెలిస్కోపులు వచ్చిన తర్వాత నువ్వు ఏదో మట్టితోటి కళ్ళతోటి ఇటికలతోటి అంతరావు నాయనా మీకు ఆ సహాయం ఉంటేనే కానీ మీరు చూడలేరు మాకు ఆ సహాయం మనకు ఏమీ అక్కర్లేదు మామూలు కంటితోటే మేము చూస్తాం గ్రహం ఎక్కడుందని చెబుతాం నువ్వు యంత్రంతో చూసుకో మేము చెప్పి నీకు అంటే చాలా న్యాచురల్గా ఉండేటటువంటి సైన్సే కానీ మాకు పరాధీన మాకు అక్కర్లేదు నాడు జయసింహ మహారాజా గారు జయసింహ మహారాజా గారి గురించి వాలే అబ్జర్వేటేషన్ గురించి ఒక ఆయనతో లావు పుస్తకం కూడా రాశాడు ఆయన ఎవరో ధీరేంద్ర శర్మ ఎవరో వాడు అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ పరిశీలన చేసి మొత్తం పది సంవత్సరాల నుండి మొత్తం యంత్రాలు వాటి తాలూకు మంచి మహారాజు గారు చేసినటువంటి కృషి ఆయన పదమూడవ సంవత్సరంలో నుంచే జ్యోతిష్ శాస్త్రంలో అఖండమైనటువంటి ప్రజ్ఞ ఉంది ఆయనకి అలాంటివన్నీ వీళ్ళు తయారు చేసి ఉన్నారు చదువు వీళ్ళే యంత్రాలు చదివి గొప్ప ఏం కనిపెట్టలేదు వేల కంటే గొప్పగా మనం కనిపెట్టిన తర్వాత ఆ యంత్రాలకు సంబంధించిన దాన్ని అంతని అంతర్ని సేకరించి ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని చెరగొట్టేసి ఒక దొరగారి దీని మీద ఒక పుస్తకం దాచుకుని అది పంతొమ్మిది రూపాయలుగా ఆ రోజుల్లో అమ్ముకున్నాడు ఆ పుస్తకం కూడా నా దగ్గర ఉంది పంతొమ్మిది రూపాయల పుస్తకం ఇవేళ రోజున జయశివ మహారాజా గురించి రాసినటువంటి ఆ ధీరేంద్ర శర్మ ఎవరో ఈ మధ్య రీసెంట్గా పబ్లిష్ చేశారు ఆ పుస్తకం నా దగ్గర ఉంది అంటే వాళ్ళు మన దేశాన్ని దోచుకోవడం కోసమని వచ్చేసి మన శుభ్రంగా దోచేసుకుని మీకేమీ రాజరా అబ్బాయి మీరంతా మూర్ఖులు అని మన విజ్ఞానాన్ని పట్టుకుపోయి వాళ్ళలా మన బాధ పెట్టారు మన ప్రజలు కూడా వాడ రకాలే పట్టు మూలాన్నించి మనకేముందో తెలుసుకోకుండా మనం ఉన్నాం ఇలా ఉండగా ఇప్పుడు పడవసానం ఏమిటంటే యథాదృక్తుల్యత గ్రహ అంటే వేధిత గ్రహ సమతామని వాడు వ్యాఖ్యలు రాసింది వేధించబడిన అంటే యంత్రముల చేత చూడబడినటువంటి గ్రహములతో సమానంగా ఎలా వస్తాయో ఆ ప్రకారంగా నేను ఈ గణితం మీకు చూతున్నాను ఈ గణితం చూసుకుంటున్నాడు కారాంతరంలో ఎప్పుడైనా కనుక మార్పు వస్తే ఆ కాలాన్ని సరిపడిటాగా మీరు చూసుకోవాలన్నాడు మరి ఆ మాదిరిగా శాస్త్రకర్తలు చెప్పినప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా మా మొత్తాదిగారు టైం నుంచి మేము ఇలాగే చేస్తున్నాం మా ఏదో ఐదు వందల సంవత్సరాల ఇలాగే చేస్తున్నాం ఇది మా వంశ పరంపరగా ఇలాగే వస్తుంది అంటే మనమేం చేస్తున్నాం మనమేమీ చేయడం మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను అది మీరు కావాలి మీ ఇంటికి పంచాంగం ఎప్పుడు చూసుకోండి మనకి సూర్యుడు యొక్క సంచారంలో నాలుగు పాయింట్లు మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఏంటంటే ప్రతి ప్రతిరోజు మనకి మామూలుగా క్యాలెండర్లో కూడా తెలిస్తే వాడు ఇంగ్లీష్ వాడి పత్రికల్లో వాటిలో ఉంటుంది మార్చి ఇరవయో తారీఖున కానీ ఇరవై ఒకటో తారీఖున సూర్యుడు జీరో మీదకి అది మేష విషువత్తు అని మనకు తెలుసు ఐదు సంవత్సరాల కూడా ఐదో క్లాస్ అట్లాస్ చూస్తే మొట్టమొట్టలో వేసేటువంటి పిక్చర్ దాంట్లో ఉంటుంది అదే మాదిరిగా మళ్ళీ జూన్ నెల ఇరవై మూడో తారీఖు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అంటాడు మళ్ళీ ఈ పక్కకు వస్తే సరిగ్గా నూట రోజు జూన్ నెల సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి ఇరవై రెండో తారీఖు ఇరవై మళ్ళీ విషవత్తు తొలా విషవత్తు వస్తుంది అంటాడు అలాగే డిసెంబర్ నెల ఇరవై రెండో తారీఖు నాడిగి ఉత్తరాయణమైందంటాడు ఇవి సూర్య సిద్ధాంత పంచాంగం మేము చేస్తున్నాము అని రాసినటువంటి వాళ్ళ పంచాంగాల్లో ఆ తారీఖుల్లో వాళ్ళు అవి రాశారో లేదో మీరు చూసుకోండి వాళ్ళ దానికి చెప్పిన దానికి రోజున్నర తేడా కనిపిస్తుంది వాళ్ళు ఇరవై రెండో తారీఖుని రాస్తే వీళ్ళు ఇరవై సాయన మకర సంక్రమణ ప్రవేశాన్ని రాస్తారు ఉత్తరాయణం అంటే సాయన మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడం అది సాయనంగా వస్తుంది అది ఇరవై రెండు డిసెంబర్కి వస్తుంది వేళ పంచాంగంలో చూస్తే ఇరవై నాలుగో తారీఖుకి వస్తుంది ఒక రోజున్నర తేడా గడియలతో సహా కనుక స్పష్టంగా మనం లెక్క చూస్తే ఒక రోజు పైన పన్నెండు గంటల తేడా వస్తుంది మొత్తం ముప్పై ఆరు తేడా వస్తుంది మరి అలాంటప్పుడు మనం తప్పు చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు చేయాలా చేయక్కర్లేదా మాకు వాటితోటి పనే ఉందయ్యా మామూలుగా మకర సంక్రాంతి అంటే జనవరి పద్నాలుగో తారీఖు చేస్తాం జనవరి పదిహేనో తారీఖు చేస్తాం అని ఇలాంటి మాటలు మాట్లాడితే మనం ఏం చెయ్యం వాస్తవం చేసి చెప్పాలంటే జనవరి పదకొండవ తారీఖు సంక్రాంతి చేయడం కరెక్ట్ సరిగ్గా అక్కడ పద్ధతి ప్రకారం కరెక్షన్స్ అన్నీ వాటి అన్నింటినీ చేసి ఇది సిద్ధాంతము అని కనుక చెప్పదలుచుకుంటే ఈ ఏర్పాట్లన్నిటికీ ఇప్పుడు నూట యాభై సంవత్సరాల క్రితం ఆర్డబ్ల్యూ సోయల్ శంకర బాలకృష్ణ దీక్షితులు ఇలాంటి వాళ్ళందరూ కూడా కూర్చొని ఇది నాలుగు రోజులు ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి సంక్రమణం కంటే మూడు నాలుగు రోజులు వెనక్కి వస్తుందయ్యా ఈ సంక్రమణం తప్పు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్రమణం సరైనది కాదు అని చెబితే పండితులు ఎవరు ఒప్పుకోలేదు ఇవాళ మేము చెబితే నేను పదకొండో తారీఖు సంక్రాంతి చేస్తాను ఎవరో ఒప్పుకుంటున్నాడు ఈ ఊళ్ళో అబ్బబ్బే ఆయన దారి అంతా ఏదో మొళ్ళ పంచాంగం తీసి పారే మళ్ళీ జాతకం చెప్పాలంటే మీరు పలా సిద్ధాంతిగా దగ్గరికి వెళ్ళండి ఆయన చాలా జాగ్రత్తగా చెబుతాడని మన ఎందు పంచాంగం తప్పుని ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళే మళ్ళీ మనం సపోర్ట్ చేస్తారు కాబట్టి పంచాంగ రచన చెయ్యడానికి సరి అయినటువంటి మనం చేస్తే మా గురువు గారు ఇంచుమించుగా సంవత్సరాలు కష్టపడి ఆయన వీటికి చేయలేని కరెక్షన్స్ ఆయన దాంట్లో స్పష్టంగా రాశాడు నేను నిర్ణయించినటువంటి ఈ మార్గం కంటే ప్రపంచంలో మీకు మార్గం లేనే లేదని రాశాడు అలా ఉందిని ఎవడైనా చెప్పగలుగుతాడో రండి నా వాదనని వదులుకొని నేను మీ మార్గంలోకి వస్తాను రాశాడు అది నా దగ్గర ఉంది దేవ సభకు వచ్చేటప్పుడు మీకు అందరికీ చూపిస్తాను కాబట్టి మీరు చూసుకోవచ్చు అంత ఛాలెంజిగా రాశాడు ఆయన అలా రాస్తే ఆయన పని ఏమైంది ఆ ఏదో చెప్తాడారా బాబు ఆయన ఏదో పనే ఉంది ఏదో చదువుతూ ఉంటాడు అంచేత ప్రచార బాహుళ్యం పొందినటువంటి వాటికి అది తప్పు కానివ్వండి రైట్ కానివ్వండి నాలుగు పదువురాడు మాట పార్టీ ధరజల్లోని అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు రేలంగివారి పంచాంగం చూస్తే నేను పబ్లిక్గా పేరు పెట్టి విమర్శిస్తున్నాను అనుకోకండి రేలంగివారి పంచాంగం చూస్తే తిథులన్నీ సూర్యు సిద్ధాంతం గ్రహగణితానేమో చిన్నపూర్ణయ్య గారి పంచాంగం తల్లి ఒకరు తండ్రి ఒకరు అది పంచాంగమా రమణీ శాస్త్రి గారు మరేమిటి అందువల్ల వాడేమన్నాడు ఇచ్చేయుర్యే నహాతం సుదృఢపరిచయాదు వర్తమానం ప్రవృత్తి తేభ్య చైత్రాక్ష పక్ష అని రాశాడు అతను దీన్ని సృష్టించిన వాడు వెంకటేశాబుజీ కేత్తారనే ఆయన దీన్ని సృష్టించాడు ఈ చైత్రపక్షం అనేదాన్ని ఎందుకోసం సృష్టించేనయ్యా అంటే ఇచ్చేయు నాతు సుదృఢ పరిచయాదు వర్తమానం ప్రవృత్తి ఆ కాలంలో ప్రపంచంలో చాలామంది ఓ పద్ధతి పంచాంగాన్ని అనుసరిస్తున్నారు ఆ పంచాంగానికి నేను చెప్పినటువంటి దానికి మూడు రోజులు సంక్రాంతి దినాన తేడాలు వచ్చేసాయి అధిక మాసాలు తేడా వచ్చేస్తున్నాయి మరి పుణ్య దినాలని తేడా వచ్చేస్తున్నాయి అందుచేత వాళ్ళెవళ్ళు కూడా నా మార్గంలోకి వాళ్ళు రాలేదు రాకుండా వాళ్ళు వేరే ఇంకో మార్గంలో ఉన్నారు కాబట్టి ఇచ్చేయురు ఏ నహాతం సుదృఢపరిచయాలు ఎందువల్ల వాళ్ళు వదిలిపెట్టుకోలేకపోతున్నారంటే చిరకాలం నుంచి వాడు ఆ మార్గంలో మేము నడుస్తున్నామయ్యా అన్నాడు వర్తమానాం ప్రవర్తిం ఇచ్చేయు నాతు చైత్రాఖ్య పక్ష వాళ్ళ కోసం నేను ఈ చైత్రపక్షం అనే దాన్ని సృష్టించానయ్యా ఇది సంగ్రహించాను కాబట్టి వాడు కాడు అలా చేసుకోండి అలా చేసుకోండి అంటే ఇప్పుడు ఏమైపోయింది అది రాను ఇదే దృక్సిద్ధము ఇదే సనాతనము ఇదే భారత ప్రభుత్వ సమ్మతము అని దాని పెద్ద పెద్ద టైటిల్స్ అన్ని పెట్టేసి ఇంత కాగితాలు మనం ప్రకటిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ వాడు కమిటీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో అప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో మన కాలహస్తిలో స్వామివారు జగద్గురువులు సవబెడితే ఎన్సీ లాహరి కనుక వస్తే ఏమయ్యా సూర్యుడిలో బీజం చేయలేదేమంటే ఆ వెరకటి వాడు ఎవడైనా అన్నాడు భాస్కరాచార్య చేసేడయ్యా అంటే ఎక్కడుందన్నాడు పుస్తకం తీసి చూపిస్తే రేపు మాట్లాడదాంలే అన్నాడు ఆ మరి చుట్టూ ఆయన కలకత్తాకి వెళ్ళాడు నేను అవి మాట్లాడిన వాడెవడు అంజాత ఏమిటంటే ఇచ్చేయూరు ఏ నాహాతం ఈ శ్లోకంలోనే ఉంది సృడి పరిచయం చిరకాళ్ళ నుంచి ఉన్న పరిచయాన్ని బట్టి వాడు వదలలేకపోతున్నాడు వాడు ప్రపంచంలో చాలా గొప్ప పండితులను పేరు సంపాదించుకున్నాడు కాబట్టి నేను చెప్పిన దాన్ని ఇవాళ సరి చేసుకున్నానంటే వాడు కప్పుడు తెస్తా సరి చేసుకున్నానంటే ఇంకంతగానే ఏమన్నా ఉందండి శిరోముండనం అయిపోతుందని బాధపడుతుంటే వాళ్ళు కరెక్ట్ అక్కడికి వచ్చాడు అందరూ ఒకట్రాపతి మీరు అందరు ప్రాణీయుడు జలరు పండుతుల మీద ఆ భయం చేత అలా చేస్తున్నారు చేయడం ఎవరన్నా ఎదురుకున్న కూర్చుని నువ్వు చేసేటటువంటి తిరిగనితో ఏ పంచాంగం ప్రకారం చేస్తావో ఆ సూర్యుడిని బట్టి నువ్వు గ్రహణం చేయి ఈ జన్మకు పది జన్మలకు కూడా గ్రహణం రాదు ఆ సూర్యుడు బట్టి కావాలి ఇక్కడికి వస్తేనే కదా అద్దె ఇంకా సమా ఇంకా లోపాయకారిగా ఉండేటువంటి విషయాలకు నేను చెప్పినట్టయితే నేను అవతల వాడిని దూషించినట్టుగా ఉంటుంది తప్ప నేను ఆ మాటలు మాట్లాడుకోవడం ఇప్పుడుకే స్థూలంగా ఆయన ప్రశ్న వేశారు కాబట్టి ఆ మాట చెప్పాను ఇది ప్రసంగాంతరం వేరే ఇంకొక ఖ్యాతం అది కూర్చున్నప్పుడు నలుగురు ముగ్గురు కూర్చున్న స్థలదాగా మాట్లాడుకోవాలి తప్ప లేదా అంటే ఇగో ఈ పరిషత్లు ఇదివరకు వారు పెట్టారు సభ జమీందారు గారు రాజమండ్రిలో సభ పెట్టారు ఏమిటైంది సభ ఏమీ జరగలేదు అయన్న మధరకృష్ణమూర్తి శాస్త్రి అన్యే విజయకృష్ణమూర్తి శాస్త్రి అన్య అంటే ఏంటి ఎందుకు మాట్లాడదు భవిష్యత్ కాలంలో వీడు విజయకృష్ణమూర్తి శాస్త్రితాడు వీడు మధుకృష్ణమూర్తి శాస్త్రి కాదు తక్కువ మాట ఎవరికి ఉపయోగం ఇవన్నీ శాస్త్రం మీద చెప్పవలసింది పోయే గారు ఎదురగొండనే ఉన్నారు ఆ మూడో రోజు నాడు సభలో గంటున్నారు సేపు ఉపన్యాసం చెప్పాడు ఎవడికి ఆనందం నువ్వేదో నిర్ణయించేస్తావు నిన్న ఇక్కడ తీసుకొస్తే ఇది ఈ మాతృపు సభలో కాదు బృహత్ సమ్మేళనంలో దీన్ని నిర్ణయించవలసినటువంటి అవసరం పడుతుంది ప్రస్తుతం ఏమీ నిర్ణయించలేకపోతున్నావు అన్నాడు లేదా నిర్ణయించలేకపోతున్నావు కాదు వాడి పుస్తకంలోనే తప్పు రాసేవాడు నా అన్న నీ పుస్తకంలోనంటే నువ్వు ఇదేమిటి నా పుస్తకం నువ్వు అప్పుడే ఎక్కడ వాడి పుస్తకం ప్రతి యువతలకు మూడు మాసాలు ప్రెస్ ఆఫీస్ యువతలోకి వచ్చి పుస్తకాల కంపెనీకి మూడు మాసాల క్రితం ఆ పుస్తకం వచ్చింది చెవుకాంబా వాడికి పుస్తకం రాగానే వాడు రిజిస్టర్ పోస్టులో నా పేరు ఒక రిజిస్ట్రీ చేసే పుస్తకం ఏదైనా కొద్ది వస్తే నాకు చూసే డబ్బించుకుని ఆ మాదిరిగా ఇప్పుడు నుంచి జరుగుతోంది వాడు కానీ మోతీలాల్ వాడు కానీ ఇంకోడు కానీ ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీలు వాడు ఏదైనా జ్యోతిష్ శాస్త్రం పుస్తకం కానీ ఖర్చు నా పేరు మీద వాడుకు ముందు ఇంటిమేట్ చేస్తాడు నీకే పుస్తకం ప్రభుత్వ విడిపించుకోమంటాడు పుస్తకం వస్తుంది అది యాభై కానివ్వండి వంద కాను రెండు వందల కాను ఏదైనప్పటికీ తెచ్చుకోవడం చదువుకోవడం వాళ్ళు ఏం రాశారు మనకి తెలియదు ఏముంది అందులో ఏం కొత్త శరీరాలు బయలుదేరుతున్నాయి అక్కడ శాస్త్రజ్ఞులు చాలామంది ఉన్నారని మనం అలాగేదో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వీడి పుస్తకం వచ్చింది వీడి పుస్తకం వస్తే వాళ్ళ పుస్తకాలు తేచి తిప్పి చూపించాను ఇప్పుడు ఏమిటి రాశావు నువ్వు ఇది ఏమైనా నిర్ణయాత్మకమైందా ఇది సరైన సిద్ధాంత శిరోములో రాసిన దానికి నువ్వు రాసిన తేడా ఉంది ఏడు నేను సభలో చెప్తావు సభ మీద అడిగితే నువ్వు నా పుస్తకం కూడా చూసావా చాలా సంతోషం అన్నాడు దాని సమాధానం అది ఏంటండి చేత ఇవన్నీ తేలి వీకోవు నేను అనేక పర్యాయలు సరే ఇలా పెద్ద పెద్దలు అంతా ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఏదైనా ప్రోత్సాహపరిచి ఏదో సిద్ధాంతం మీద పంచాంగానికి సంబంధించిన ఏదైనా సభ పెట్టిద్దామని చెప్పేసి అడిగి ఇంకా ఏదో పెద్దవాళ్ళు ఇంకా ఎవరైనా కొంతమంది ఆ ఉత్సాహపరులను పట్టుకుని చేద్దామని అనుకున్నా పర్యవసానం వచ్చేటప్పటికి ఏమిటంటే వాడి దారి వాడిది వీడి దారి వీడిది తర్వాత మాట్లాడతాం ప్రస్తుతం అవకాశం కాలేదు లేకపోతే నాకు విరోచనాలు వచ్చి ఇంటికి వెళ్ళిపోతాం టెలిగ్రా ఇలాంటి మాటల దొరికి కాలక్షేపం చేస్తే శాస్త్రం నడుస్తుందా లేదా ఛాలెంజ్గా రమ్మను ఎవరైనా నా తప్పుం వెంటనే దిద్యస్తాను మా గురువు గారు చెప్పినట్టు చెప్పనండి అలాగే జత పంచాంగాల యొక్క వ్యాపారంలోకి ఇప్పుడు పూర్తిగా మనం వెళ్ళినా తెలియదు కాదు